కీర్తన రెండు వందల ఎనభై ఆరు ఇంటిజౌవనవనా ఇన్నియు నెలకు నెనో వంతుల వాసులతోడ వల రాచపౌజులు కుతిలాలు మాని సరికూచున్నవి చూడవే సతివురము మీదట చక్రవాకాలు గుంపు గట్టి కాపురము శేసీనవే మితిమీరి శిరసుపై మేటి తుమ్మిదలు కలికితనాలతోడ కడుమించీగదే జలజాక్షిమోముననే చకోరములూ అలుకులలోననే పాదుకొని నిపుడిట్టే చలరేగి మోవి మీద చిలుక మొత్తములు తగుశ్రీవెంకటేశ్వరు దండ నిల్చి చూడవే మగువ నడకులనే మంచిహంసలు మిగులరతి వేళ్ళను మెరసీదామిన్నిటాను పగటుకుతికలోనా పావురములు